గొప్ప దేవ సర్వశక్తి సంపన్ను మహోన్నతులకు దేవ మహిమ కృపా మైడ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ందరినైనా సురక్షితంగా కాపాడి నీ కృపలో మమ్మల్ని అందరినీ తండ్రి భద్రపరుచుకున్న ప్రభావ మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు యువరాత్రి మమ్మల్ని కాచి కాకుండా దేవ కృపా మహిళ నీకే స్థుతులు తోతలకు ప్రభాకం ఎంతో మంది మమ్మల్ని కదిలో నిలబెట్టుకున్నారు ప్రభావి కృపలు భద్రపరుచుకున్నారు ఇక దినానికి ప్రభావితమైన కృపల్ మాకు అనుగ్రహించినారు మీకు స్వరమైన కృపల్ ప్రార్థించలాగన ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అన్నారు ప్రభా కృపాలేనాభా కలుగు కాలేమైనా గ్రహించబోతున్నారు ప్రభావమైన అభిషేకాలు మాకు అనుగ్రహించలేనా వాక్యమైన సత్యం గ్రహించలాగనా మా ఆత్మీయ కలిసిన ప్రభావ మీ వాక్యం పాటించలాగిన ప్రభావం స్వీకరించి మారుజైన భద్రపత్రుకొని ఒక ప్రకారం మీరు జీవించాలా ప్రభావ మరి విశేషంగా అనుభవపూర్వక మీరు ప్రకటించాల ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభావం అంచల ప్రభావ మీ వాక్యంలో మీ జ్ఞానము ఎదుగులాగా మీరు సహాయపడండి ఓ ప్రభా దేవ ఆయన ఆత్మీయ జీవితంలో ప్రభావం ఏ రీతిగా మేము మా జీవితాన్ని కొనసాగించుకోవాలా అశుద్ధుని జీవించాల ప్రభావ అభావ మీ చెంతకు మేము నడిపించాలా ప్రభావ అనేక పర్యాల నుంచి మీరు మాట్లాడుతున్నారు ప్రభావ ఎన్నో విషయాలు మాకు బయలుపరిచిన ఓ ప్రభావం జాగ్రత్తగా భద్రపరుతున్న ఉదయం ప్రభావ అనేటువంటి ప్రకటించాలే నడిపించడానికి ఆగిస్తున్నా రాతి ఆటంకాలను కొట్టి ప్రభావతి చీకటి దురా శక్తి నేర్చుకోవడానికి గర్దిస్తారు ఓ ప్రభావ మీరే సాయంత్రం త్వరగా నడిపించండి ప్రభావం వాక్యం మీరు మాట్లాడండి ఆరు అంతలో ప్రభావ మీరే ఆధిక నడిపించండి ఎన్నో ఆస్పత్రి అందరి నుంచి ప్రభావ మాట్లాడు మేము ఫాలో మారు పరిశుద్ధ నామం పాట పాడతారు మనోజనా పాఠ పాడతారు రాజు బాజు బాదర్ మీరు పాడతారా అటెండ్స్ వస్తున్నాను అది పాట పాడినా అన్న హో haleluya haleluya haleluya haleluya haleluya haleluya mor peta gana mori kimi shamalale koḍu kimi mor peta gana mori kimi நான்கு கோடி தேவி நான் வந்து நீ சிந்தோன்னு நான் வந்து நீ ஆசத்துக்கு நான் வந்து நீ கிருபவ நான் வந்து நான் சித்திவி அல்லு நாதே இந்த உலகையா அல்லேலையாவின் லையா தாலிஸ்வர மூரசு நான் நன்னல நான் பட்டு பொடி நட்சத்திரம் அது போது అదరించోయా <Gülüyor> प्रभु यीशु कुल न ला हम सब तेरे लौ निनु आकृचगा हम मजीलो लौ वेदुनागा हमको तेरे लौ निनु आकृचगा छूतितिति निनु महिममजु सुनआवे निनु प्रभु यीशु छूतितिति निनु महिममजु सुनआवे निनु प्रभु यीशु हल्लेलुयाह నిన్ను న్యా హల్లెలూయా భగవంతుడు నిన్ను నన్ను వ్రతివే పోతబడి నిటమను నినప్పుడు అన్ని చెది నీ వాక్కుని నేను వినితిని అకౌ వాస్వుల ను నిను ఆశ్రయించగా వాగిల్లలో నీ తులగా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ చెప్తాను సార్ ఎందుకంటే లెవెన్ ఫిఫ్టీన్ కి నేను క్లాస్కి వెళ్ళిపోవాలా ఆన్లైన్ హాఫ్ అన్ అవర్ లోపల క్లోజ్ చేస్తాం సరే పరిశుద్ధవాళ్ళు దేవ మీకు వనరాలు అయినా కరోనా తరగటానికి మీకు ఈ యొక్క గరిశా కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి సర్జీ లోపల నిలబెట్టినందుకు ఎంతో మననాలు ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను సహాయ శక్తిని ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము మార్గంలో సరళం చేయండి దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా మీ యొక్క వాక్యం పట్ల ఆసక్తి ముందు పోయి బిడ్డలని తయారు చేయమని ప్రార్థిస్తాం మమ్మల్ని అందరినీ ముఖ్యంగా ప్రభుత్వం ఏకతన్మల్ని మా పండ్లన్నీ ముగ్ధమైన ఉండగా మీకు అంగీకారంగా జీవించాలా ఏ రీతిగా మా సాక్ష్యాలను మేము కాపాడుకోవాలని మీరే మార్గం దేక్షిస్తారు మీరే మనందని అంతట్ల వేరే సాయకులు ఏం తండ్రి మనం నిన్న దినం యోసేపు జీవితానికి సంబంధించిన ఆత్మీయ విషయాలని ఆరంభించుకుందాం ధ్యానించడంలో మొదటిదిగా యోసేపు తన జీవితాన్ని పోగొట్టుకున్నట్లు అనిపిస్తాం యవన ప్రాయం బాలుడుగా ఉన్నాడు చిన్నగా పిల్లవాడినప్పుడే అతను తల్లి అన్నదా అన్నలు కాబట్టి తన తల్లిదండ్రులతో పాటు ఉన్న జీవాలు అంటే తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టిండు తన అన్నలనందరినీ విడిచిపెట్టిండు తన తమ్ముని విడిచిపెట్టిండు తన బాల్యపు స్నేహితులందరినీ విడిచిపెట్టిండు తన పుట్టిన స్థలాన్ని విడిచిపెట్టండు తన ఏ స్లోని దేవుణ్ణి విడిచిపెట్టలేనా మన ఆయనకి సహాయపడు నడిపించింది కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నా నామం నిమిత్తము మీరు మీ యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాటిని తిరిగి నూరు ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం నువ్వు ఉన్న స్థలంలో ఏదైనా అటాచ్మెంట్స్ పెట్టుకుంటే అవి ఆత్మీయ స్థితి బాధ్యత వహించాలా తల్లిదండ్రుల గురించి పట్టించుకోవాలా రోబుట్ల గురించి పట్టించుకోవాలి అవన్నీ అని డిటాచ్మెంట్ చేసుకోకపోతే ఆయన నామం నిమిత్తం నిన్ను లేవనెత్తల్లెడు దేవుడు మనం అందరం అంటే ఎక్కడిస్తా దొంగలు ఎందుకుంటామంటే డిటాచ్ కాలేకపోతున్నాం అది మనం అబ్రాహ్మ నుంచి నేర్చుకుంటాం ఏంటి అంత గొప్ప ధనికుడు విపరీతమైన ధనికుడు ఆస్తులు కొన్ని ఎకరాల ల్యాబ్ కొన్ని వందల ఎకరాల భూములు గలవాడు విపరీతమైన డబ్బులు గలవాడు కేవలము ఒక స్వరం విన్నాడు దేవుని స్వరం ఎప్పుడు దేవుడి గురించి వినలేదు కలిదీలకు ఎవరికి చెప్పవడలేదు ఆ వాక్యం అటువంటి దేవుని స్వరానికి బయటకొచ్చింది విశ్వాసంలో ఎక్కడికో తీసుకెళ్తాడంట నన్ను నన్ను హెచ్చింపజేస్తాడంట అని విశ్వాసం పెట్టి బయటకు వచ్చింది ఇది ఏమవుతుందంటే మనము ఈ రీతిగా జీవించినప్పుడు ఏమవుతుందంటే అనదమ్ములు తల్లిదండ్రులు అందరూ మనల్ని బ్లేం చేస్తా ఉంటారు ఏ బాధ్యత లేకుండా స్వార్థకారుడు బయటికి వెళ్ళిపోయాడు చూడు అంటారు కానీ వాళ్ళకు తెలియదు వాళ్ళు ప్రకృతి సహజంగా ఉన్నారు దేవుని దృష్టిలో నువ్వు శరీరాన్ని ఆధారపడద్దు శరీరం మీద ఆనుకోవద్దు అన్న విషయాన్ని చూపించడం కొడుకు దేవుడు చూపిస్తాం అంతేగాని మనం వాళ్ళ పట్ల ఆ బాధ్యత లేని కాదు తమ్ముళ్ళ నందాన్ని అనుదముల నందాన్ని పట్టించుకుంటాము ఎందుకంటే ఎప్పటికీ నువ్వు డిటాచ్ అయితేవో దేవుడు ఉన్నత స్థితికి లేవనిస్తాడు ఎందుకంటే నూరు రెట్లు కాబట్టి కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే అవి నువ్వు చేయకపోతే డిటాచ్ కాకపోతే నా నిమిత్తము అన్నదమ్ముల నేను అక్క చెల్లెలైన తల్లిదండ్రుల నేను పిల్లలైన భూములైనను ఇళ్లైన ఆకులైన విడిచిపెట్టిన వాడు లేడు కదా అవి విడిచిపెట్టిన వాడు నూరు రెట్లు తిరిగి పొందుకునను ఇవక పరలోకాన్ని స్వతంత్రించుకునను అని వాక్యం మనకు ఇష్టం ప్రతి సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై కాబట్టి యోత్ జీవితంలో మనం అది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అన్ని విడిచిపెట్టిండు కానీ దేవుణ్ణి విడిచిపెట్టలే అందుకు అన్ని హండ్రెడ్ టైమ్స్ పొందుకుండా తిరిగి తన తల్లిదండ్రులను పొందుకుంటా లేదంటే తన తల్లి చనిపోయినప్పటికీ తండ్రిని తన జీవిత తండ్రిని చూడగలిగినా లేదా తమ్ములను తమ్ముడిని చూడగలిగినా లేదా తమ్ముడు అంటే ఎంతో ఇష్టం బెన్యామిన్ వెన్యామిన్ చూసిండు అన్నాలందరినీ చూసిండు అన్నాలను అందరిని ఆదరించుడు అన్నల పిల్లలందరినీ పోషించిండు టైమ్స్ సో అన్నలు అతన్ని అమ్మేసిండ్రు కృఢీకరించు కానీ ఆయన మటుకు అన్నలను స్వీకరించాడు మన సేవ జీవిత విధానంలో అంతే ఉంటాయి నువ్వు డిటాచ్ కాకపోతే మటుకు నిన్ను లేవనై తెరదేవు నువ్వు ఎక్కడున్న దొంగలు ఎక్కడే ఉంటే నీ లైఫ్ అంతా నిష్ఫలం అయిపోతుంది నీ కొరకు రహస్య మందు దాచబడ్డ అక్కడే ఉండిపోతాయి వృద్ధాప్యం వచ్చినా నువ్వు అతని కానీ ఆల్రెడీ పెట్టిండు పరలోకంలో ఎన్నో దళనిధులు మనం పండుగ లేకపోతున్నాం ఎందుకంటే వాటిని ఎప్పుడు చూడలేదు మనం ఈ అటాచ్మెంట్ ద్వారా నువ్వు ఆయనని సంపూర్ణంగా ప్రేమించలేకపోతున్నావు సమర్థింపు ఎందుకంటే దేవుని సేవలోనే ఉన్నామంటాం కానీ మనం యాక్చువల్ అయితే డిటాచ్మెంట్ చేసుకుని సేవ చేస్తలేం ఆయన నామం నిమిత్తం కాబట్టి నేను అడిగిన మనం చూసిన ఏంటంటే ఆదికాండను నలభై ఒకటో అధ్యాయం నలభై ఐదవ వర్షంలో జీవితం గురించి యువసేపుకి ఆ యొక్క పేర్ పెట్టిండు జఫనట్ సనియా అని దాని తర్వాత తనకి ఫరు కుమార్తె ని భార్యలాగెచ్చిండు దాని తర్వాతనే యోసేకు ఐగోప్ప దేశం వెళ్ళిండు అంతకు వెళ్ళలే అంటే ఏంటంటే ఇప్పుడు నాకు మొత్తం అధికారం అనుగ్రహించబడింది ఐగోపి దేశం మీద అని మొత్తం దేశమంతా తిరిగిండు ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా తిరగాల్సిందే దేశమంతటా లోకమంతటా తిరగాల్సిందే లేకపోతే నీ జీవితంలో ఆశ్రయం రాలేదన్నట్టు సమర్థించుకొని కాపమే అయిపోయి మనము జస్టిఫై ఇది దేవుని చిత్తం కాదని దేవుడి చిత్తం ఏందో మన గ్రూప్ లో తెలుసు ఆయన నామం అందరూ అభివృద్ధి పొందుటం ఆయన ఆయన కుమార్ మీ అందరూ అభివృద్ధి దేవుని చిత్తం అంటాడు తులసి రాష్ట్రపత్రికల మొదటి అధ్యయనంలో కాబట్టి ఆయనలో ఏ శు ప్రభులు పొందడం అంటే కేవలము వాక్య విరా కాదు కదా వాటిని నువ్వు అమలు పరచుకోవడంలోనే అభివృద్ధి ఉంది కాబట్టి ఇక్కడ జఫనట్ పనియా అంటే నేను దేవించుకునే అర్థం వన్ హు డిస్కవర్స్ కిడెన్ థింగ్స్ రహస్య వాటిని రహస్యమందు దాచపడ్డ వాటిని అనుకునేవాడే జఫనట్ పనియా యోసప్ కి ఈ ఏమంటాము ఈ విధానాలు నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు యాక్చువల్గా ఎట్లా వెతుక్కోవాలా కళల భావం ఎట్లా చెప్పాలా చెప్పేవాడు కేవలం కళలు చెప్పేవాడే కాదు మాటి వాటి భావాల్ని కానీ కళని అమలు పరచుకునేవాడు కూడా ఉదాహరణకి పరుగు వచ్చిన ఏడు సంవత్సరంలో కరువు ఏడు సంవత్సరంలో అభివృద్ధి మళ్ళీ అభివృద్ధి తర్వాత కరువు వస్తుంది కాబట్టి మనం ఒకటి నేర్చుకోలే ప్రతి ఏడు సంవత్సరాలకి మన కూడా సమస్యలు ఉంటాయి కానీ నేను మీకు ఎన్నిసార్లు చూసుపరచి చూపించిన మీకు గెలవాల్సింది ఏంటంటే ఏడవ ఆ ఏడవ సంవత్సరం ఎప్పుడు వస్తుంది కాబీ ఈ ఏడవ సంవత్సరానికి ముందు అందుకే నేను మీకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాను ఏడు సంవత్సరాలకి ముందు నీకు చాలా అభివృద్ధి ఉంది దాని తర్వాత ఏడు సంవత్సరాలు కరువుండబోతుంది అందుకే యోసేపు ఏం చేసిందంటే మొత్తం సేవ చేసుకున్నాడు ఆహారాన్ని దేశమంతట అందరి భూములు తీసేసుకొని పండించి వచ్చిన పంట నంతా యొక్క కొత్తల నుంచి తీసుకున్నాడు దాని తర్వాత కరువు కాలంలో అందరికీ పంచిలేదు ఈ విధానం మనం నేర్చుకోవాలా మీ జీవితంలో కూడా వచ్చే ఏడు కరువు కాలంలో మీ దగ్గర ఏముండకపోవచ్చు డబ్బులు మీ దగ్గర ఏముండకపోవచ్చు ఆశ అంత ఈ రోజు ఎందుకు సేవ్ చేసుకోలేదు సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనేది సేపు జీవితం నుంచి మనం ఇది బైబిల్ విధానం ఈ లోకప్ప విధానం కాదు వాళ్ళు కాపీ చేస్తున్నారు కానీ ఒరిజినల్ గా ఇది బైబిల్ విధానం అభివృద్ధి ఉన్నప్పుడు డబ్బులు విస్త్రాలుగా నీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని నువ్వు విచరుడిగా ఖర్చు పెట్టేస్తే సమాన కాలంలో నీ చేత దళి ఒక ఈ ఒక పంట కూడా ఉండదు అన్నట్టు అప్పుడు నువ్వు ప్రవ్వా ప్రవ్వా అంటే ఎప్పుడో చూపిస్తుంది విధానాలు నువ్వే పాటించకపోయినావు అని అంటారు ఆయన కాబట్టి చూడండి ఆయన చిన్న చిన్న విషయాల గొప్ప ఆసక్తి చూపించే దేవుడు ఆయనకి దేశాల మీదనే అంటే దేశం దేశాలే అభివృద్ధికి రావాలనేది ఆయన స్థితం కానీ దేశాలు ఆయన క్రివీకరించిన ప్రపంచం కదా ఈ లోక రాజ్యాలు అన్ని క్రివీకరించినా ఆయన కాబట్టి యోత్ జీవితాన్ని చూసినప్పుడు మనం నిన్న దినాన్ని చూస్తాము అతనట్ అనే ఒక స్త్రీ ఆ యొక్క పొత్తిపొరి యొక్క కుమార్తెని చేశారు రాజు అధికారం అన్నట్టు రాజు ఆజ్ఞ అక్షాత్ కుమార్తెనిచ్చి యువసేఫ్ కి పెళ్లి చేయాలి యాక్చువల్గా అయితే యువసేపు తన ఊరు తన ఇతరుల లేక తన దేశానికి సంబంధించిన స్త్రీలన్నీ చేసుకోవాలి కదా వారికి చెప్పుకోవాలంటే ఇస్రాయల్ గోత్రంలో ఉన్న వాళ్ళలోనే చేసుకోవాల కానీ ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకోండి ఇప్పుడు నువ్వు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నదిలో నేను మీకు చూపించిన యువసేపు మన ఏసు ప్రభుకి నీడ వాడు షాడో టైప్ ఆఫ్ క్రైస్ట్ అంటాను ఏ టైప్ ఆఫ్ క్రైస్ట్ మన ప్రభు ఈ మన ప్రభు ఏ రీతి అయితే ఇష్టం విడిచిపెట్టేసిండో ఇంకా నువ్వు ఎన్నటికి నీ ఫలించవు అని హోలివశ అంజురాశిని ఐ విల్ నెవర్ పాస్ యూ బై ఎన్నిమోర్ అన్నాడు ఆమో సిద్ధాంతంలో నేను ఇక మిమ్మల్ని దాటాడా దాటిపో అన్నాడు కాబట్టి ఆయన ఇస్క్రాంత్రి విడిచిపెట్టినట్లు మనం చూస్తాం బైబిల్లో తిరిగి మళ్ళా ఎప్పుడు రాన ఎందుకంటే వాళ్ళు దగ్గరికి రావాలా ఆయన కోడించ వాళ్ళ దగ్గరికి నేను మిమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టాలి విచ్చిపెట్టేస్తున్నాను అంటున్నారు మీరు మటుకు రావాలంటే మీ బాధ్యత అని వాళ్ళ గొప్ప నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నన్ను తృణీకరించారు ఎన్నిసార్లు హెచ్చరికలు త్రమీకరించారు నేను మీ దగ్గర రానిక ఎడ్డని కానీ మతపరమైన జీవితంలో బోధా ఏముందంటే దేవుడు వాళ్ళని స్పెషల్ గా ఎన్నుకున్నాడు బ్రదర్ కాదు నిన్నే స్పెషల్ గా ఎన్నుకున్నాడు వాళ్ళని కానే కాదు వాళ్ళ దగ్గరకు వచ్చిండు వాళ్ళు ఆకర్షింపబడతారని కానీ వాళ్ళు ధృవీకరించండి కాబట్టి ఎవరైతే అంతరంగ మందు యూధులుగా మార్చబడతారో వాళ్లే ఎన్నుకున్నబడిన జనం ఏర్పరచబడిన వంశం అని పౌరులు జ్ఞాపకం చేస్తాడు మనకి ఇతరులు కూడా చేస్తాడు కాబట్టి పను ఇంకా నేను ఎన్నెసిన రాను ఎందుకంటే అది నేను మీకు ఎస్టేర్ గ్రంథంలో ఫిల్ కూడా చూపించిన మొదట జ్ఞానంలో చాలా కాలం కంటట ఎస్పేరు రాజు పారసీక దేశపు రాజు పర్శువరాజు ఆ రాజు వాస్తి తన భార్యని వెలగొట్టి బహిష్కరించి ఎస్పీరు వివాహం తీసుకున్నట్టు అని చూస్తాం హదర్స అమ్మాయిని ఎస్ అంటే ఈస్ట్ స్టార్ ఇస్తారు దేవత నుంచి వచ్చిన పేరు అది ఎస్పీ అంటే క్రైస్తవ పేరు కాదు లేక బైబుల్ పేరు కాదు ఎస్పీర్ అనేది జ్యోతిష్యం మీకు ఎన్నిసార్లు అండ్ ఈ పారసీక దేశ పేరు అంటే ఇస్తారు దేవత నుంచి వస్తున్న పేరు అది ఇస్తారు యాస్టర్ అంటే స్టార్క్స్ లాగా ఉండే పువ్వులని మనం చూస్తూ ఉంటాం మార్కెట్ లో ఆస్టర్ సెంటర్పాటి ఈస్టర్ ఈస్టర్ అనే పండుగ కూడా అక్కడ నుంచి వచ్చిందే ఇస్తారు దేవత పదం నుంచి వచ్చింది పండుగ చాలా మంది తెలియదు క్రైస్తవులకి అని ఈ పద ఈ పదాలన్నీ ఇస్తారు దేవతని చెప్పినాయి మనకి కాబట్టి ఆ పద లేదంటే పేరైతే ఒక రాజు ప్రపంచాన్ని పరిపాలించిన రాజు ఒకప్పుడు ఎక్స్ని వివాహం తీసుకోవాలా వాళ్ళకి ఎక్కడ వాళ్ళ దేశంలో స్త్రీ రుచిపెట్టేసి ఒక అన్యస్త్రీని పనిచేసుకుంటే రాజు దాని తిరిగి రాలేదు వాపసు అంటే మన ప్రభు కూడా అంటే విశాఖ పదం ఏ సుక్రిస్తు ద్వారా ఎవరు రక్షణ బంధువుతారో వాళ్ళని పెళ్లి కుమార్తె లాగా స్వీకరించి అంటే అన్నిలని పెళ్లి కుమార్తె లాగా స్వీకరించింది మన ప్రభు అదే రీతిగా యువసేపు కూడా అన్ని స్త్రీని వివాహం చేసుకున్నాడు మన ప్రభుకి కూడా అన్నిల నుండి ఆయన ఎండిపో మాటని ఏర్పరచుకుంటే దేవుడు ఇవన్నీ షాడ్ సన్ను ఇవన్నీ నెరవేరుతుంది ఏ సేపు జీవితం నెరవేరేట్లు చూస్తున్నాం మనం ఆయన ఎస్టేజ్ జీవితం నెరవేరేనట్లు చూస్తున్నాం ఇప్పుడు మన జీవితంలో నెరవేరింది వాక్యం అది ఎల్లిగా కాబట్టి చూడండి ఆయన దేవుడు అని తెలుసు అయితే ఆయన ఎరువు పక్కన ఉన్నాడు రోజు వాక్య పరంగా కదా కాబట్టి మనం నువ్వు దేవుడిని స్వీకరించామని చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టేస్తామా శిష్యం ఎట్లా జరుగుతలేదు ఈరోజు ఎవరిస్తారు వాక్యానికి ప్రాధాన్యత నేను ఎస్ట్రా నమ్ముతాను బదర్ నమ్ముక మళ్ళీ ఇక్కడ వాక్యం ఎక్కడుంది మీకు వాక్యం ఆయన వాక్యానికి కదా నువ్వు దేవుడిని స్వీకరించి వాక్యాన్ని స్వీకరించకుండా ఉంటావా ఆయన తన శిష్యులను గురించి అన్నాడు ఇవి మీకు ఏంటి తరలోక రాజ మర్మాములు మీకు అనుగ్రహించబడ్డాయి వేరే వాళ్ళకు అనుగ్రహించబడలేదు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు మీరు నన్ను కాబట్టి ఈ యొక్క మర్మాములని కూడా మీరు స్వీకరిస్తారు ఎందుకంటే మీకు అవి అనుగ్రహించబడ్డాయి వేరే అందుకే రోజు ఎవ్వరు ఎక్కడెస్టో ప్రపంచాత్మకంగా ఈ రీతిగా ధ్యానించలేరు వాక్యాన్ని ఎక్కడ చూస్తారు చెప్పండి మీరు ఇంటర్నెట్ లో ఎక్కడ చూడలేరు ఇది ఖచ్చితంగా ఆయన కృపకు అనుగ్రహించబడింది ఇది వ్యక్తి పద్ధతిని వేస్ట్గా ఎవరు ఒకరు వింటేనే ఉంటారు ఈ వాక్యాలు ఇప్పుడు కాకుండా కానీ కొన్ని సంవత్సరాలకి ఎంతో మంది వింటారు ఈ వాక్యాలు ఇంటర్నెట్ లో ఎందుకంటే అవి అక్కడ ఉంటాయి కాబట్టి దాన్ని మనమే వార్తలాగా జీవిస్తా ఉన్నాం అనేకమైన పనులతో అలసిపోతా ఉన్నాం అయితే ఈ కళ్ళకు సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుడు ఎప్పుడు కళల రూపకంగా దర్శ రీతిగా మాట్లాడుతా ఉన్నాడు ఆ రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మనం చూస్తాం అపూస్ల కారణం కూడా కలల రూపకంగానే మాట్లాడాడు దర్శన రీతిగానే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటి ఐదవ అధ్యాయుడు ప్రసంగి ఐదవ అధ్యాయం ఏడవ స్థాయి ఏమంటాడంటే అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు అధికమైన స్వప్నం లేదు చాలా మందికి వస్తాయి స్వప్నం లేదు రకరకాల స్వప్నాలు వస్తుంటాయి అంటే కళ ఉంటాం మనం స్వప్నం అనేది ప్యూర్ తెలుగు పదం అధికమైన కళలు మనుషులకు వస్తూ అధికమైన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం అవన్నీ నిష్ప్రయోజనం ఎవరికి లాభం ఉండేవాళ్ళు కనాల్సిన కళ కళ ఏది అనేది నీ మటుకు నీవు దేవుని అందరూ భయభక్తులు కలిగేందము ఆయననే ఇవాద నీదో అలసిపోయి తెచ్చుకునే కళలు కావు అది నిష్ప్రైజ్ పనికిరాని వాళ్ళు నీ మటుకు నీవు దేవుని అందరూ భయభక్తులు కలిగిందము అని ప్రసంగి మాట్లాడుతున్నాడు ఆయన కూడా మస్తే కళలు తీసేవాడు కదా తలము కాబట్టి అవన్నీ నిష్ప్రజండి కలిసిపోయి తెచ్చుకునే కళలన్నీ నిష్టజనము లేవు ఆయన ఎందుకు నువ్వు బయవాక్ అడిగినప్పుడు ఆయన నీతో మాట్లాడతారు కళగారులతో కూడా చూడండి మనం ఇంతకుముందు యూట్యూబ్ లో చూసినాం వీడియోని మనము కేబిపీఎం యూట్యూబ్ లో అది కండము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వర్షంలో మరియు యూసేపు ఇస్రాయేల్ వృద్రాభిమంది పుట్టిన చూడండి ఆశ్చర్యం కదా ఎక్కడ పుట్టింది వృద్ధాప్యంలో సాధారణంగా వృద్ధాప్యంలో పుడితే పిల్లలు బలహీనంగా ఉంటారు అందుకే యవనా కాలంలోనే వివాహాలు చేసుకోమంటారు లేట్ మ్యారేజెస్ చేసుకుంటే బలహీనంగా పుడతారు ఇక్కడ ఇది స్పెషల్గా వాటర్ హైలైట్ చేస్తుంది వృద్ధాప్యం మంది పుట్టినప్పుడు వాడట్లేదు అంటే ఊహించలేదు కుడుకుడుకడా వృద్ధాప్యంలో పుట్టడం అంటే ఊహించాలి కానీ వృద్ధాప్యంలో పుట్టింది కుమారుడు కనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరుకు విచిత్రమైన నిలువు తంగి కుట్టించాను ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ విచిత్రమైన నిలువు తంగి కుట్టించినట్టు మనం కానీ మనం ఎకర్ చూస్తున్నకైతే గ్యాప్ కంటే నేను అనుకుంటా ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి చూడండి అటువంటి విచిత్రపు అంగి ధరించాలన్నా వద్ద బయటలో చూసుకుని ద్వితీయోపదేశ కాండంలో ఇరవై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవచ్చి కరెక్ట్ ఎటువంటి బట్టలు వేసుకోవాలి ఇవి విచిత్రమైన బట్టలు ఏంటది పునియూ జనపనూ కలిపి వేసిన బట్టను వేసుకునకూడదు పున్ని అంటే తెలిసి మీకు ఆ గొర్రె నుంచి వచ్చింది కదా ఎవరైనా కరెక్ట్ చేయండి తప్పైతే పున్ని కరెక్టే కరెక్టే ఉన్నది అదే అదే సిల్ టైప్ ఉంటుంది గొర్రె బొచ్చు లేకపోతే పశువుల నుంచి వచ్చేది అది ఓకే జనప నారనేమో చెట్ల నుంచి వస్తుంది జనప చెట్లు ఉంటాయి నార చెట్లు ఆ రెండింటిని కలిపి వేసిన బటన్ వేసుకునేకూడదు అన్నాడు రెండు ఆపోజిట్ అన్నట్టు అది సైంటిఫిక్ గా మీకు చెప్పని అవసరం లేదు అది కలిస్తే ఏమవుతాయి ఒక ఎలక్ట్రిసిటీ బిల్డప్ అవుతుంది అందులో అది నీ బాడీకి షాక్స్ లాగా ఇస్తా ఉంటుంది దాంతో నీ బాడీలో నవయవాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా పనిచేస్తూ ఉంటాయి అవి నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు అంత డీటెయిల్ అవసరం కలుపు వాక్యం ఏం చెప్తుంది అది వేసుకున్న కూడదీంది విచిత్రమైన బట్ట నారకం చేయబడ్డ బట్ట నారకం చేస్తే వేసుకున్నట్టే ఉండాలా ఉన్నితం చేస్తే ఉన్నితనే రెండు కలిస్తే డిఫరెంట్ మీ బాడీలో కెమికల్ రియాక్షన్స్ వస్తా ఉంటాయి దాని విషయాన్ని అట్లా ఇది విచిత్రమైన బట్ట వేసుకునకూడదనండి తర్వాత రంగు రంగుల బట్టలు వేసుకున్నకూడదనండి ఇక చూడండి పన్నెండవ అష్టంలో నీవు కప్పుకొని నీ బట్ట నాలుగు చెందులకు అలీకలను తీసుకులవలను చెప్పండి ఎందుకు చెప్పిండ ఆ వాళ్ళు ప్రశ్నించకుండా వాటిని పాటించండు మనము వీటిని అర్థం చేసుకోకుండా పాటించలేము నాకు తెలుసు పాటించాల వాక్యం అంతట్లో ధర్మశాస్త్రం అంతట్లో ఒకదాని కూడా ఉంది కదా మరి వీటిని ఏ రీతిలో అర్థం చేసుకుంటావు నాలుగు చెందులకు అల్లికలను చేసుకున్న వాళ్ళని అల్లికల్ అంటే ఇట్లా ముడిస్తారు అదే చివరికి బట్ట చెందుకి చివరికి కొన వచ్చినప్పుడు వాటిని ఇట్లా ముడులు ముడు లాగేస్తారా అల్లికల్ అంటే డిజైన్ అది బట్ట విడిపోకుండా కట్టేడుదా అల్లిక అంటే మన జడ అల్లుతురు కదా అల్లుతురు అన్నట్టు అదే అదే అదే అంటే అది ఊడిపోకుండా చివరి కోణాలు ఊడిపోకుండా అంతే అదే తీగ బయట రాకుండా కష్టరు అల్లికల్ సరే ఇంక మనం వెతుక్కోవాలి ఎందుకంటే ఈ సంవత్సరాలు వస్తా చదువుకుంటే వెళ్ళిపోయినాం ఎప్పుడన్నా వెతుక్కోవాలి మీరు అన్నింటి ఎందుకంటే ఇంత తర్వాత ఇంకెప్పుడు ఒక సైకిల్ అయిపోయినట్టే ఈ లైట్లో మళ్ళీ ముప్పై సంవత్సరాలు తరచులు వస్తాయి వాక్యాలన్నీ కాబట్టి వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు మీద ఎక్కువ ప్రేమ కలిగింది అంటే ఆయన సఖిన పిల్లలకి ప్రేమించలేదా సఖిన పిల్లలు కూడా ప్రేమించడు కానీ వృద్ధాప్యంలో ఈ చిన్న పుట్టిండు కాబట్టి అనుకోని విధంగా పుట్టిండు కాబట్టి అతనికంటే అతన్ని ఎక్కువ ప్రేమించాడు ఇస్తుంది మనం ఈ విచిత్రపు నిలువు తన్ని పుట్టించండి ఇది ఆపోజిట్ వాక్యానికి సో మనము అడగా అనుకోవాలి ఎందుకు మన యాకోబు యాకోబే తండ్రి ఇటువంటి విచిత్రమైన నిలువటానికి ఎందుకు గుర్తించు యొక్క ఎవరన్నా ప్రశ్నించాలా ఒక నాలుగు వర్షాలు చూస్తామది మనం అతను కుట్టించడం వల్ల ఏం జరిగింది అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూసినట్లు కూడా అతని మీద పగబట్టి అతనిని అతనికి క్షేమ సమాచారం అయినను అడగలేకపోయేది కాబట్టి అతనితోని మాట్లాడడం బంద్ చేసిండ్రు అతని మీద పగ వచ్చింది ఇది మనం జాగ్రత్తగా మన ఫ్యామిలీస్ లో కూడా మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాం అనేది ఏదో యాకూబ్ తప్పు ఉందని చూపిస్తలేను కానీ ఎందుకు తన వారిని ప్రేమించడం మనం అర్థం చేసుకోవాలా ముప్పై ఏడవ వచ్చిన అదే అంటే చూస్తున్నాం ఏంటంటే ఈ నిలువు తంగి కుట్టించినట్టు ఏం జరిగింది ఈ విచిత్రమైన నిలువు తంగి విచిత్రం అంటే అది నేను అనుకుంటే బహుశా ఫారిన్ కంట్రీ లకెళ్ళి ఇంపోర్టెడ్ ఉండొచ్చు నిలుగుటండి విచిత్రం అంటే కాబట్టి నాలుగవ వర్షంలో ఏమైతుందంటే ఐదవ వర్షం ఇప్పుడు చూడండి ఆది కాలము ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ ఒక కళ తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగ పట్టింది రెండోసారి అంటే నిలువుట వేసుకున్నాకనే ఈయనకి కళ స్టార్ట్ అయింది ఇది మీరు బాగా కనెక్షన్స్ పెట్టుకోవాలా అంతకు లేదు కళ నిలువ తగ్గి విచిత్రమైంది అంటే ఇస్రాయేల్ పేరు వేసుకుని నిలుపు తగ్గిది ఇస్రాయలు ఇటువంటి బట్టలు వేసుకోవద్దని ఇద్దరు చూపిస్తున్నాయి ద్వితీయ దేశ ఖాళంలో కానీ ఇద్దరు మటుకు అటువంటి బట్టలు వేసుకున్నాడు వేసుకున్నాక వచ్చింది కళ ఇప్పుడు చూడండి కళ ఏంటి దీనికి సంబంధించిన ఛాన్సాలు మీకు చూపించిన ఇంటర్నెట్ లో మన యూట్యూబ్ లో కూడా ఉంది ఆ అది ఏమనగా కళ ఏడవ వర్షంలో మనము చేనిలో పనులు కట్టుచుంటుంది నా పను లేచి నిలిచిండగా మీ పనలు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టంగా పడదని చెప్పాను అది ఎంతో సునీతంగా అర్థమవుతుంది అందులకి ఆత్మీయంగా లేకుండా అర్థమవుతుంది రక్షణ అనుభవం లేని వాడికి కూడా ఈ వాక్యం అర్థమవుతుంది కళ కళ ఆయన పను తక్కిన పనులన్నీ పదకొండు పనాలు సాగిలా పడ్డాయి సాష్టంగా పడినాయి అందుకు అతని సహలు నీవు నిశ్చంగా మమ్మల్ని మేలేదవా ప్రవర్తికు రండి రాజుగా జాతీస్తాడు నీవు నిశ్చంగా మమ్మను తేలేదవా మా మీద నీవు అధికారి పగుదువా అని అతనితో చెప్పి అతని తను బట్టి అతని మాటలు బట్టి అతని మీద మరటివి మూడోసారి పగ పదం చూడండి అన్నలకు వచ్చింది మనకు ఆ యొక్క మత్యాన్ని మనం ఎన్ని చాలా ధ్యానించడం మీ సహోదరుని మీ హృదయంలో ద్వేషిస్తే నువ్వు అప్పుడే అతన్ని హ్యాత్య చేసినట్లు నరహర్తి చేయకూడదని మోస చెప్పాను కానీ నేను మీకు ఇంకా స్పెషల్ గా చెప్తున్నాను ఎందుకంటే మోస కంటే శ్రేష్ఠుని నేను అంతేస్తాను మన ప్రభు మోస కంటే శ్రేష్ఠుడు ఆయన నరహత్య చేయదని చెప్పి నేనేం చెప్తున్నా నేను హృదయంలో ద్వేషం వస్తేనే ఆల్రెడీ హృదయంలో మీ సహోదరు మీద కోపం ఉంటే నువ్వు ఆల్రెడీ హత్య చేసినట్లు తొమ్మిదవ వర్షంలో మనము అండ్ ఇంకొక కళ కానీ అతడు ఇంకొక కాల తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు సాష్టంగా పడనని చెప్పాను సరే ఇక్కడ మనం ఏంటి సూర్యుడు చంద్రుడు అన్నప్పుడు తెలుసా కానీ ఇవన్నీ మనుషులకు సందరి అవరాలు వల్లే తయారు చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు విస్తరి పరిచేస్తాడు నక్షత్రములు ఇవన్నీ మనుషులకి సాదృశ్యం ఆ కళ ఏమైందో చూడండి పదవ వచనంలో చెప్తున్నాడు నాకు ఇట్లా కలొచ్చిందని అతడు తన తండ్రితో తన సహోదరు అది తెలియజేసినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కలిగిన కలి ఈ కళ ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరు నిశ్చయంగా వచ్చి నీకు సాహసంగా పడి నమస్కారం చేసేదామా అతని సహోదరులు అతని ఎందు అసలు పడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఈ విషయం మనం ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలి పదకొండవ స్టంలో ఆయన తండ్రి ఆ మాటను జ్ఞాపకం ఆయన తండ్రికి అర్థమైపోయింది ఎందుకంటే ఎందుకంటే తన తండ్రి కూడా కలలుగానేవాడు కాబట్టి తనకు ఒక కళ కరిగినప్పుడు మనం కొంతకాలం క్రిందట ఆ యొక్క కళకి సంబంధించిన విషయాలు ధ్యానించినాం ఆ కళలో నిచ్చెన మీద నుంచి ఆ దేవదూతలు క్రింద నుంచి పైకి వెళ్ళడం చూస్తూ ఉంటాం సాధారణంగా దేవదూతలు పై నుంచి కిందికి రావాల్సిందే పోయి ఈ నిచ్చెని మీద కింది నుంచి స్టార్ట్ చేస్తారు ఇది ఆశ్చర్యకరంగా కదా దానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు నేను మీకు చాలా కాలం చాలా కాలం మీతో పాటు ధ్యానించి పంచుకున్నాను నేను దేవదూతలు క్రింద నుంచి పైకి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఆ వాక్యం తండ్రి యాకోబు యాకోబు కళలుగానేవాడు తన పన్నెండు పన్నెండు మంది పిల్లలలో ఒక్కడే కలలుగా అనుగుతున్నాడు అది ఆశ్చర్యకరమైన విషయం కదా కాబట్టి తండ్రికి తెలుసు ఈ కళల గురించి భావం సాధారణంగా నిచ్చనే కింది నుంచి పైకి వేస్తాం కదా రాదు నిచ్చన కింది నుంచి పైకి వేసినప్పుడు కింది నుంచి పైకి ఎక్కుతా అదే జరుగుతుంది అక్కడ ఆ దేవదూతలు కూడా కింది నుంచి పైకి ఎక్కడం మనం చూస్తా ఉన్నాం ఆ దర్శనంలో మీకు కావాలంటే తర్వాత అవకాశం అంటే దీర్ఘంగా ధ్యనించండి దాన్ని దేవుదూతలు ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం అయితే దేవుని దృష్టిలో ఏ ఏ స్థానంలో ఏ స్థలంలో ఎగువరు ఎక్కడ ఉండాలనో ఆ స్థలానికి సంబంధించిన జీవానికి సంబంధించిన వస్తువులను అక్కడ సమకూరుస్తున్నట్టు మనం చూస్తాం అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం సూర్యమండలానికి వెళ్ళాలనుకోండి సూర్య మండలానికి వెళ్ళాలంటే భూ మనం ఇక్కడ పుట్టిన వాళ్ళం కాబట్టి ఇక్కడ వస్తువులు తీసుకుపోవాలి అక్కడ బ్రతకాలంటే ఆ వాతావరణంలో మనం బ్రతకాలంటే ఇక్కడ వస్తువులు తీసుకొని పోవాలా ఎంతకాలం ఉంటాం అక్కడ ఆ వస్తువులు అయిపోగానే వాపసు రాకే తప్పో లేకుంటే పోతాం అట్లనే దేవదూతలు కూడా వాళ్ళు మన్నాను తినేటోళ్ళు ఇక్కడ ఏం ఇక్కడ తినలేరు ఈ వస్తువులను తినలేరు మనం తినే ఆహారం తినలేరు మనం తినే ఆహారాలు వాళ్ళు తినాలంటే మటుకు వాళ్ళు శరీరం ధరించుకోవాల్సి వస్తుంది దేవదూతలకి ఆ గుణగానం ఉంది కానీ మనకు అది లేదు ఆ ఎబిలిటీ దేవదూతలు అక్కడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మనుషుల్లాగా మారగలరు అందుకే అబ్రాహ్మ దగ్గర వాళ్ళు అది పాల్గొందినారు అబ్రాము ఇచ్చిన ఆతిథ్యాన్ని పాల్గొందగలిగినారు అదే లోతు దగ్గరకు వెళ్ళినప్పుడు లోతు దగ్గర కూడా దేవదూతలు లోతు ఇచ్చిన ఆహారాన్ని వాళ్ళు పొందుకున్నట్టు మనం చూస్తాం కానీ వాళ్ళు తిరిగి వెళ్లిపోవాల్సిందే వాళ్ళ లోకానికి ఈ లోకంలో ఉండలేరు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ లోకంలో ఉండాలంటే వాళ్ళకి ఒక టైం డిఫైన్ ఉంటది మనం ఎట్లయితే చంద్ర మండలానికి పోయి కొంతకాలం ఉంటామో అట్లనే వాళ్ళు కూడా కొంతకాలం ఉంటారు ఒక వన్ ఇయర్ ఉంటారేమో ఆ గ్రహాలకు పోయిన వాళ్ళు వన్ ఇయర్ అంటే ఉండలేకపోవచ్చు మహా అంటే టూ ఇయర్స్ దాని తర్వాత వాపసు రాక తాపదంటే వాళ్ళ వాళ్ళకి అక్కడ కోరిక ఉంటుంది ఎట్టి పర్సన్ సిటీకి మన భూమికి రావాలనేటిది అంతే దేవదూతలు కూడా అంతే వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు పరలోకంలో ప్రభు దగ్గర ఉండేవాళ్ళు అక్కడికే పోవాల కానీ వాళ్ళకి పనులు అప్పగించబడ్డాయి కాబట్టి వాళ్ళు ఈ లోకంలోకి రాక తప్పదు ఈ లోకంలో ఉండాలంటే ఈ లోకపు వనుషుల్లా అందుకే బైబిల్లో వాక్యం ఉంది అని దేవదూతలకు సంబంధించిన విషయం మనం చూస్తాం హౌలు రాసిన హెబ్రి రాసిన పత్రికలు కూడా ఆ విషయాన్ని మనము జ్ఞాపకం తీసుకుంటా ఉంటాం ఏంటంటే అతిథ్యము చేయ మరొకడి అని చెప్తాడు అక్కడ పదమూడవ అధ్యాయ రెండవ వచనంలో అతిథ్యము చేయ మరొకటి దాని కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు అతిథ్యం ఇచ్చేది కాబట్టి దేవుదూతలకు ఎట్లా ఇస్తాం ఆతిథ్యం అంటే వాళ్ళు స్ట్రేంజర్స్ లాగా వచ్చారు ఈ లోకంలో మనుషుల రూపం ధరించి వచ్చినారు ఈ లోకంలో ఆ దూరం నుంచే చూసిండ గుర్తుపట్టగలిగిండు లోతు కూడా దూరం నుంచే చూసి గుర్తుపట్టగలిగిండు ఆ రీతిగా గెద్యోను ఇవ్వలేదా గెద్యోను కూడా గుర్తుపట్టగలిగిండా లేదా దూతరా దేవుని బిడలు అనేక మంది రీతి గుర్తుపడుతుంటారు మీరెవరన్నా చూడగలిగిండరా మీ లైఫ్ దూతరా సరే వాక్యం చెప్తున్న నేను నేనేదో విరవీయవాణి కాదు నాకు ఇవి అనుభవాలు జరిగినాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను దేవదూతల రెక్కల శబ్దాలు ప్రార్థన చేస్తుంటే చుట్టు రూమ్ల రెక్కలు అగరకుంటు రావడం నేను విన్నా విన్నాను చీకటి శక్తులైతే కొన్ని లక్షల చీకటి శక్తులను నేను చూసినా దురాత్మల దయాలని ఒకటి కాదు రెండు కాదు చూడడమే కాదు వర్తను కొట్లాడినా కూడా నేను ఈ అనుభవాలు బహు ఆ డిఫరెంట్ అనుభవాలు ఎందుకంటే మతపరమైన జీవితంలో ఉండేవి అనుభవాలు నువ్వు స్పిరిచువల్ గా తయారయ్యి స్పిరిచువల్ వరల్డ్ లకి అడుగు పెట్టాలా అని ఏ రోజు తీర్మానించుకుంటావో ఆ రోజు స్టార్ట్ అవుతాయి ఈ అనుభవాలు అది టోటల్లీ డిఫరెంట్ వరల్డ్ ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా నువ్వు దాని రుచి ఈనాకు చూడలేదా ఈ శరీరంలో ఉన్నప్పుడు సరే బైబుల్లో మనం చూడము ఈనాకు గ్రంథం గురించి కానీ ఈ రకరకాల ప్రపంచాలు తిరిగినట్లు మనం చూస్తాం ఈనాకు గు ఈనాక పుస్తకం విపరీత చదవాలని మీరు ఇంటర్నెట్ లో ఉంటుంది ఆయన రకరకాల ఆకాశంలకి పోయినట్లు మనం చూస్తూ ఉంటాం ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రాంతాలు పోయినట్లు చూస్తూ ఉంటాం సృష్టిలో ఈనా గురించి నేనేమంతా సపోర్ట్ చేసి స్పెషల్ గా మాట్లాడుతులేను గానీ దేవుని పిల్లలందరూ ఈనాకు దేవునితో నడిచిండు కదా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నడుస్తూ నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోయాడు మనుషులకు కనిపించకుండా వెళ్ళిపోయాడు కానీ ఉన్నాడు ఆయన ఈ ఈ అనుభవాలు మనము ఖచ్చితంగా తెలుసుకోవచ్చు నేను మరికొన్ని విషయాలు వచ్చేవారు రేపటి దినం నమలసారి మీతో కొన్ని ధ్యానిస్తూ ఉంటాను దేవదూతులంతే అబ్రామ్ తో గాని లోతుతోనే గాని గిదేనితోనే గాని మేము తిరిగి వెళ్ళిపోవాల్సిందే మీ లోకంలోకి వచ్చిన వస్తువులు ఈ లోకంలో నివసించాల్సిన అవసరం ఉన్న వస్తువులు అయిపోయి మేము తిరిగి వాపసు వెళ్ళిపోవలసిందే సంభాషణ మీ ఆత్మలో చూసుకో సంభాషణ దేవదూతలతో సంభాషించాలని ఆశ నీకుందా ఇది కేవలం యేసు ప్రభు ద్వారానే సాధ్యం పాత నిబంధన కాలంలో ఒక్క వ్యక్తి ఇద్దరు వ్యక్తులే చూడగలిగినారు కానీ కృత నిబంధనలో సమస్తం సాధ్యం నమ్ముటన్ని వల్ల ఆయన నేను పరలోకాన్ని తీసుకోపోయి అన్ని చూపిస్తాడు ఎందుకంటే ఎఫ్ఎస్ రాష్ట్రపతిగా రెండో అధ్యాయంలో ఆరో వర్షంలో మనం చూస్తా ఉన్నాం ఈ క్షణం మనం పరలోకంలో కూర్చున్నాం మన ప్రభుత్వం అటువంటి గొప్ప దేవుని మనం సృతిస్తున్నాం గణపర్శనం అటువంటి గొప్ప దేవుని మనకు దొరికినందుకు మనం ఎంతో గ్రహించకపోతే మటుకు వీటి నువ్వు తెలుసుకోకపోతే మటుకు నువ్వు రొటీన్ లైఫ్ లో ఉన్నావు ఆయన సంపూర్ణతలో నువ్వు లేవన్నట్టు అది నీకు జ్ఞాపకం చేస్తుంది వాక్యాన్ని ఇక్కడ వరకు ముగిస్తున్నాను వచ్చి రేపటి మరికొన్ని విషయాలు నేను మీకంద రేపటిదే మరికొన్ని విషయాలని పంచుకుంటాను ముఖ్యంగా పిల్లల విషయంలో ఏరీతిగా మనము ప్రవర్తిస్తున్నాం విషయం ఆ మీ పిల్లలకు సంబంధించిన విషయాలు మీరు ఏమన్నా కళలు చూడగలిగినరా లేక మీ పిల్లలకు వచ్చిన కళలు మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోగలిగినరా వారి భవిష్యత్ ఏ రీతి ఉండబోతుందో ఎప్పుడన్నా ఆ కళలలోని భావాన్ని మీరు గ్రహించగలిగినరాయిస్తా క్రిస్టల్ కళా సంస్కృతి ప్రకారంగా ఎవరు సాహంగా పడొద్దు ఇంకొక మనిషికి దేవునికి తప్ప ఏ మను ఏ నరునికి నువ్వు సాహసంగా పడద్దు అదే వాళ్ళ దేశపు విధానం బైబిల్ విధానం కూడా మనం కూడా ఎవరి కాళ్ళు మొక్క మొక్కం అట్లనే ఎవరు కూడా మన కాళ్ళు మొక్కడానికి వీళ్ళేది కానీ యాకోబుకి ఇది ఏంటి కళ వింత మన మన సంస్కృతికి మన ధ్యా మన దైవిక మన జీవితానికి విరుద్ధం కదా నువ్వు ఎట్లాగన్నావు కళ కని వాళ్ళ తంత్రి జ్ఞాపకం చేసుకున్నాడు ఈ పిల్లవాని ఎదుట మనం కచ్చితంగా సాష్టంగా పడాల్సి వస్తుంది ఒక రోజు కాని మన దేశంలో కాదు కాచితంగా ఇది వేరే దేశంలో జరగబోతుంది అని గుర్తుపట్టేసాడు వాళ్ళ తండ్రి ఈ పిల్లవాడు వేరే దేశంలో గొప్ప రాజు అవుతాడు ఆయన దగ్గరికి మనం పోవాల్సి ఆయన కాళ్ల ముందు మనం సాగిలపడాల్సి అని తంత్రి జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాలా పిల్లల భవిష్యత్తు ఏ రీతి ఉండబోతుంది నీ భవిష్యత్తు ఏ రీతి ఉండబోతుంది నువ్వు కూడా కళలు కానగలుగుతున్నావా ప్రార్థన కోరుతుంది ప్రార్థన చేయప్రవ్వా నేను సిద్ధంగా నిద్రపోతున్నాను నాకు కళ ప్రవ్వా అని ఎప్పుడైనా ప్రార్థన చేసినవా అలా చెయ్యం మనం నాకు ఇది కావాలి అదే మన ప్రార్థనలు ఆ ఇంతమైన విజయ ప్రార్థనలు క్షేమైన ఆహారం కొరికే ప్రార్థనలు అది తీవ్రమవును గాక స్టార్తాం పరిశుద్ధ వరకు విషయాలు మరికొన్ని మాతను మాట్లాడే మీకు అందకాలం నుంచి మేము ధ్యానిస్తాం కానీ ఎప్పుడు కూడా మాకు రిలీజ్ కాదు మాకు నమ్ముతున్నాం అమలు పరుకోలే లైఫ్ లో మీరు కేవలం విని వాళ్ళు కాదు విని పరించే వాళ్ళ లాగా ఉండమన్నారు యాకృగ్ గురీ మనం సరే ఒక్కొక్కరికి అందరు ప్రార్థన చేసుకున్నాను అమ్మకం ఏంటండి ప్రేంగులకి రాజా కొంతమంది పిలుచుకున్నాను అండి తండ్రి ఏ విధంగా ఆయన ఉద్దేశించబడినాడు ఏ విధంగా దేవ మీరు తండ్రి మీ యొక్క కార్యాలని నెరవేర్చినారు నమ్మకమైన దేవ ఆ విషయాల గురించి మా మునుగులోకి తీసుకొచ్చిన విషయాలకు వెళ్తున్నాము చెల్లించుకుంటున్నా త్వరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల మీద ధ్యానం పెట్టేటటువంటి విషయంలో మేము అనేక నేను అనేక సార్లు లేదా లోక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి విషయాలపైనే అయా ఆ విషయాలపైనే ప్రాంతంలో ఆ విషయాల మీదనే నా యొక్క సమస్తమును లేదా నమకు వెంటే అయ్యా వివిధ కాలం మీద హెచ్చరిస్తూ వచ్చిన లోక సంబంధ ఆత్మ సంబంధమైన విషయాలను లేదా వరాలను అటు ఈగులను మేము సహాయం చేయండి కృపను అనుగ్రహించండి మరెంగుల జనరాజా మరెంగుల జంటే మీ యొక్క లోకపు మచ్చుకై అయ్యా మీ యొక్క అయ్యా మీ యొక్క భూమిపు ఆదురు వేయబడకం అంటే యొక్క దేవ ఉద్దేశాలకై మీ కొందనాలు దేవ ఎక్కడెక్కడ వారు మా మమ్మల్ని విధంగా సమకూర్చి అయ్యా మీ ప్రాసన చేయటానికి మీరు చూడటానికి కృపకై నేను కమనాలు ఫ్రెండ్ సంటే చేరు ప్రతిబిడ్డీ కొందా నమే దేవా మమ్మల్ని అయ్యాస్తాం అయ్యా దాస్త వచ్చినప్పుడు అనేక లక్షల మంది దేవా చనిపోయి ఉండగా అనేక లక్షల మందిగా అధిక అనేక లక్షల మంది అయ్యాలు అంటే దేవా ఆకలి గెడ ఉండి ఉండగా మంచి ఉంటుండగా వారి కంటే మన విషయంలో కూడా యోగ్యం కాదు కానీ మీ యొక్క కృపణ బట్టి మీ యొక్క దగ్గర బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన కృపకే నీకున్నాడు నే ప్రస్తున్నాను తండ్రి అయిరానికి యొక్క సాయంత్రం కాలసే మేము చేస్తున్నా మిమ్మల్ని తండ్రి మాది చాలా పెద్ద కొద్ది తండ్రి అయ్యా ఏసేపు జీవితంలో ఏ విధమైనటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు అయా మా జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ విధమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు తండ్రి అయా మీ ఉద్దేశాలు మా జీవితంలో నేను అయా మేము అడ్డుగా ఉండకూడదు తండ్రి అయా మా స్వభావం మా యొక్క నమ్మకం ఏంటండ్రి అయా మా యొక్క కూడా తండ్రి మీ యొక్క కార్యాలని మా జీవితంలో జరగకుండా ఆపుకూడద్దేవా ఈ ఆట అయ్యా మీరు ఎందుకైతే మాకు ఈ యొక్క అంత దినాల్లో సజీవులుగా ఉంచినారు ఈ యొక్క సమయంలో ఈ తరుణంలో సజీవులుగా అన్ని జీవులనిచ్చి అన్ని సామర్థ్యాన్ని ఎందుకు ఈ యొక్క అంత దినాల్లో అతర దినాల్లో మమ్మల్ని మీ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి తీసుకున్నాను గ్రహించండి అయ్యా ప్రార్థనలోనూ ప్రార్థన విన్నపాలు చేయటంలోనూ అయ్యాత్మకను అనుగ్రహించండి దర్శించుకో ఆత్మల పక్షాన భారం అనుగ్రహించడానికి అందిస్తుంది లేదా పరోపరాజ్య సంబంధమైనటువంటి విషయాల మీద జ్ఞానం అంటానికి తీసుకున్నాను గ్రహించండి ప్రేంగుల గురిగా మహిళల గుంట్రీ అయ్యా ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారు అయ్యా ఆకలి తప్పుల్లో ఉన్నారు అయ్యా నమ్మకం ఏంటండ్రి బాధలు చెరలు నింసాల్లో అయ్యా బంధకాల్లో ఉన్నారు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ప్రార్థించండి కృపుణులు దరించండి సహాయం చేయండి అయ్యా నమ్మకం ఏంటండి దేవుడు నాయకు దేశం గురించి విదేశ నాయకులు అధికారుల తండ్రి అయ్యా వివిధ సంస్థలు వివిధ సమాజాలు వివిధ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి ఇదిగోదేవా మీ వాక్యానికి నామానికి వీళ్ళకు వ్యతిరేకంగా ఉండగా మీ కార్యం కొరగానే మీ కృప కొరేస్తుండగా సహాయం చేయండి అయ్యా నా దేశానికి పూజ్యం చేసి నేను పండుతుంది కోత విస్తారంగా ఉండగా అయ్యా పరివారి కొరకే మీ పొదలు కొట్టుకుంటుండగా సహాయం చేయండి నోకైందేవాణంగా తండ్రి నేను నీ కృపను కోరుకుంటున్నాను తండ్రి ఎంతైనా నమ్మకం అయిన దేవుడు ఎంతైనా అభిప్రాయం కలిగిన దేవుడు అయ్యా అయ్యా ఎక్కువ కదా తండ్రి అయ్యా పనికి మన వారం కదే అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నటువంటి కృపకైనా పొందినాడు అయ్యా ఫలించే వరం కానీ నేర్మిన మనకి ఘనత మహిమాత ఇచ్చేవరంగా అయ్యా వెలుగులోపుగా ఉండటానికి మీరు నేను ఇచ్చిన జీవితం నేను జీవించలేకపోతున్నాను అయ్యా కృప నన్న గురించి పాదాలు పట్టుకుంటూ నీ చూపన కోరుతుంటా అయ్యా నీ వైపు చూస్తూ నీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి సాయం చేయండి ఎంతమంది అయితే ప్రార్థన వసతులు కలిగింది అయ్యా ఎంతమంది అయితే ప్రార్థనా వసతులు కోరినారో వారిని పెట్టుకుని వైపు చూస్తుంది మరి ముఖ్యంగా తండ్రిని వైపు చేస్తున్నాను సాయం చేయండి అభిరామ్ గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటారు ఇంకెంతమంది అయితే ప్రార్థన వస్తా అక్కడ కలిగి ఉన్నారో వారిని మేమైపు చూస్తున్నాం అయ్యా నమ్మకం ఎంత సమయంలో దేవ నమ్మకం ఎంత సువర్గ సేవకులకైతే తలపెట్టినటువంటి కార్యాన్ని మీరే దేవాధికారం పొందుకుని సురసత్వం కింద చేస్తున్నాం ఎవరెవరు వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరితోటి మాట్లాడాలి అన్ని విషయాల్లో మీ కృపణి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకొక్క తండ్రి ఏసయ్య మీ నామానికి ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదిగోనైనా ఈ దినాన్ని మాకు ఇచ్చి ప్రభా నీ పాద సన్నిధిలో ప్రభాయ కొద్దిసేపు గడపడానికి విడిచినటువంటి ప్రభాయ గొప్పతనాన్ని బట్టి మీకు ఎంత వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా ప్రభా ఈ రోజు ప్రభా అన్ని అంశాల్లో మీరు అన్ని నడిపించినందుకు మీకు ఎంత వందనాలు ముఖ్యంగా ప్రభా వాక్యం ద్వారా మేము మాతో మాట్లాడే తండ్రి యేశో ప్రభా యశోపు జీవితాన్ని మరో ప్రభ అయ్యా ఆయనకు ఉన్నటువంటి ఆసక్తిని ఆయనలో మంచి మంచి లక్షణాలను ప్రభా మాకు కూడా మీరు ప్రసాదించండి ప్రభా ఆయన మాదిరికరంగా తీసుకుని ప్రభా ఆ విధంగా ప్రవర్తించడాన్ని కృప్రహించండి తండ్రి చిన్నతనం నుంచి తండ్రి చెడుతనాన్ని విసర్జించాడు అవును తండ్రి అయ్యా మరి ఎక్కడకున్నా ఎంత మందిని తల్లిదండ్రుల్ని రక్త సంబంధికుల్ని ఫ్రెండ్స్ ని ప్రభా పుట్టిన స్థలాన్ని అన్నిటి వదిలిపెట్టినా కూడా ప్రభా మిమ్మల్ని వదిలిపెట్టలేదు అయ్యా కాబట్టి మీరు హెచ్చించారు తండ్రి అయ్యా ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లారు తండ్రి అయ్యా ప్రభా అయ్యా మేము కూడా ప్రభా మిమ్మల్ని కలిగి అయ్యా మీతో ఉండి ప్రభా అను క్షణం మీద ఆధారపడి ప్రభా అయ్యా మీరు ఇచ్చే ఈ పొందడానికి ప్రభా అయ్యా మీకు కుటుంబము భద్రపరి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ముఖ్యంగా ఇదిగో అయినా స్వార్థ ప్రాంతాలకి అయ్యా స్వార్థాన్ని ప్రకటించడానికి వెళ్లబోతుండగా అయా ముఖ్యంగా వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డనితో మీరు మాట్లాడండి దర్శించండి ప్రభా యోగ్యతను అనుగ్రహించండి తండ్రి అయా స్థలానికి పోయేవారం ప్రభా అయా అయా మేం కాదు తండ్రి మా ముందు మీరు వెళ్ళాలి తండ్రి అయ్యా మీరుండాలి తండ్రి మా ఆ స్థలంలో ప్రభా అయా మీరు కార్యం చేయాలి తండ్రి అయా మేము ప్రభా అ ఒక మనుషులు సాధారణమైన మనుషులుగా వెళుతున్నాం తండ్రి మా జ్ఞానం కాదు మా ఆలోచన అయా నీ శక్తి చేత ప్రభా నీ బలం చేత మేము నడిపించబడాలి తండ్రి అయ్యా కాబట్టి ప్రభా అయా గొప్ప కార్యాన్ని మీరు చేయండి ఆ ప్రాంతాల్లో స్వార్థను ప్రకటించడానికి వెళుతుండగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నోటి నుండి అయ్యా మీ మాట వచ్చండి అయ్యా మీరు మాట్లాడండి తండ్రి అయ్యా వినవారితో మీరు మాట్లాడండి వెళ్లే మీరు మాట్లాడండి మార్గాన్ని ప్రభావ సరళమ చేయండి తండ్రి వాహనాన్ని స్వాధీనపరచుకోండి అయా ఇటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా ప్రభా ఆ ప్రాంతానికి వెళ్లడానికి ప్రభావ మీ కు్రహించండి అయ్యా గొప్ప కార్యం చేయండి దేవానికి ఎంత వందనాలు అయ్యా ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతుండగా కార్యం చేసి మీరు మహిమపరచబడే విధంగా మీరు అయా మీరు నడిపించమని ప్రార్థించు తండ్రి ముఖ్యంగా ప్రభా అ ప్రభావ అయ్యా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అన్ని రకరకాలుగా ప్రభావ అనేక విధాలుగా ప్రభావం విజృంభిస్తుండగా అయా మాకు ఒక ధైర్యం ప్రభా క్రీస్తు యశ్వశ్వినందు ఉన్న ఏ శిక్ష విధి చెప్పారు తండ్రి అయా మీలో మేము ఉన్నాము లేదా తెలుసుకుని ప్రభా అని ప్రభావ అటు వాక్యం ద్వారా అటు మాట ద్వారా అటు దర్శనం ద్వారా అయా దర్శించి అయా బలపరిచి స్థిరపరచమని ప్రార్థించున్నా అయా ఈ పరిచర్యలను ప్రతి బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుని అండి అయా ఈవినింగ్ టీమ్ లో మార్నింగ్ టీమ్ లో ప్రతి బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుని వారిలో ఆసక్తి ప్రభుత్వ అలసిపోకుండా ప్రభు అను ప్రభు అట్టింపు ఉత్సాహంతో మరింతగా కుమ్ముకుడుకుని ప్రభు అయా ఒకరినొవరును ఆదరించుకోవడానికి అయా ప్రోత్సహించుకోవడానికి అయ్యా నీ కృపతో ప్రభుత్వం నడిపించమని మీరు మేము పొందమని అయా ప్రార్థిస్తున్న ప్రతి అంశం పైన మీరు విజయాన్ని అనుగ్రహించమని అయా ఈ గ్రూప్ ఉన్న ప్రతి కుటుంబాన్ని పాదయాన్ని కప్పచెప్ప అయ్యా వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అనారోగ్య పరిస్థితులు అయ్యా అప్పులు జబ్బుల నుంచి ప్రభావి అయ్యా మీరు విడుదల కలుగు చేసి ప్రభావ సంపూర్ణంగా మీ సాక్షులుగా మీరు వాడుకోమని ఏ సై జీవం కలిగి నా మూలు అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంత మోహన్ పెరుగుతండి మహిమ దేవత ప్రభావైనా మీకు నూతనమైన కృప నుంచి మమ్మల్ని నడిపించడం ఆదిష్టమైన మరి విశేషంగా ప్రభావి రోజు వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడడం ప్రభా దాన్ని బట్టి నీకు వన్నా లేసు ప్రభా నైనా ప్రభా ఈ జీవితం ప్రభా ఏ రీతిగా ప్రభా ఆయన కష్టాలు అనుభవించినా గానీ ప్రభా సమస్తం పోగొట్టుకున్న ప్రభా కానీ మిమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా చివరి వరకు ప్రభా తండ్రి నీ కొడుకు అభివృద్ధి జీవించినాడు ఆయన కళలో ఒక దర్శనాల ప్రభావ చిన్న కళలు ప్రభావ అవి నెరవేర్నట్టు మేము చూస్తున్నాం ప్రభా భవిష్యత్తులో ఒక గొప్ప రాజు కాబోతున్నా అనే విషయం మీరు అక్కడ అతను రాజు కాంగనే ప్రభా ఆయన అతను అయిగుప్తి దేశం అంతటా ప్రభావ అతను సంచరించేట్టు మేము చూస్తున్నాం ప్రభా ఆత్మీయ దశలను అర్థం చేసుకుంటున్నాం ప్రభా ఆయన మేము కూడా ప్రభావ అనేక దేశాలు ప్రభావ సంచరించాల ప్రభావిక నీతి సత్యాన్ని ప్రకటించాల ప్రభావ ఆత్మీయ దశలో అవి మీరు మాకు చూపిస్తున్నారు ఆ కళలు ప్రభా మాకు కూడా కళలు మీరు ఇచ్చిన మీకు వందాలి ప్రభా ఆ కళలు మా జీతంలో అమలు పరచుకోవాలి ప్రభా ఆ కళల ప్రకారంగా మేము జీవించాలా ప్రార్థించాలా ప్రభా ఓ దేవారి కూడా మేము ప్రయాణపడల సహాయపడమైన ప్రార్థిష్టమైన గొప్ప దేవ ఈభు ఎన్నో విషయాలు ఈ రోజు మాత్రం మాట్లాడినా ప్రభావ దాన్ని బట్టి నీకు వందా ప్రభావ మేము కూడా ప్రభావతికి మీరు జీవించాలా అలాంటి గుణగణాలు మీకు కలిగి ఉండాలి ఈశ్వ్రభా నా దేవ నా ప్రభానికి స్తోత్రమైన గొప్ప దేవ ఆ కేసుక్రీస్తుని నామం కొరకు ప్రభావ నాయన ఈశ్వ్రభ మేము ఓ త్యాగం చేసుకుని ప్రభావ మీ కొడుకు మీరు జీవించాలని సహాయపడండి నాకంటే ఎక్కువ మీరు దీన్ని ప్రేమించినాగా నాకు పాత్రలు కాదన్నా ఈ లోకంలో ప్రభావ నేను మీకంటే ఎక్కువ కాదు నేను ప్రేమించదు ప్రభావ అది మాకు దూరం అని కాక ఆయన ఇస్తే మీ వాక్యాన్ని పట్టుకొని మీరు జీవించాలా అనే కొడుకు ప్రభావ ఆయన ఇస్తే ప్రభావంతో మీ యొక్క రాక దినాల మీ ఉంటున్నాం బహుభయంకరమైన అయినా కానీ ప్రభా ఇంతకాలం వరకు ప్రభావ మీ కృపను మాకు అనుగ్రహించి నడిపించినారు ఆయన భయంకరమైన శ్రమల కాలంలో ఒక వైరస్ విజృంభించిన ఆ కాలంలో ఆ దినాలలో కూడా ప్రభా ఈ రోజు వరకు ప్రభావ నీకు రుప్ర మాకు కనిపించి నడిపించినారు మమ్మల్ని కాచి కాపాడన్నారు ప్రభా దాన్ని బట్టి నీకు వన్నాను మీరు ఒక సమీపంగా ఉన్నారని ఓ మీరు మా పక్షంగా ఉన్నారని ప్రభా మేము విశ్వసిస్తున్నాం ప్రభా మా విశ్వాసాన్ని ఇంకా బలపరిచినందుకని నీకు వన్నాను ప్రభావ నా దేవనా ఒక పని కొరిక ప్రభావ ఈ లోకంలో మమ్మల్ని ఆ ఆయన మీ మయమర్థమై మనం నడిపించమని ప్రార్థిష్టం ఆయన గొప్ప దేవ ఆయన ఈసు ఎంతో మంది ప్రభావ లోకంలో ప్రభావ ప్రతి రక్షణ మార్గలకు రావాలా రక్షణ సందేశం ప్రతి ప్రాంతంలో సువర్త ప్రకటన చేయాలా ప్రభావ ఆయన ఈ శుక్లో ఇంకా ఎన్నో గ్రామాలు ఎన్నో ప్రాంతాల్లో ప్రభాస్ వార్త లేదు ప్రభా శివుకులు కూడా లేదు ప్రభా అలాంటి ప్రాంతాలకు ప్రభావం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం ఆ కర్మాతో మాట్లాడను ప్రభా నైనా ఈసూ ప్రభా నా తండ్రి నీకు వందల మీరు మాకు బయలుపరచమని ప్రార్థిస్తాం ఆయన గొప్పదేవా ప్రభావ ఆత్మల సంపాదన అనే భారంతో మేము ముందుకు సాగిపోవాలి ప్రభావ ఈ లోకంలో ఏం చేసినంత ప్రయాసపడిన అది క్షయమనే కానీ అక్షయమైన ఆహారం కోసం మేము ప్రయాసపడాల ప్రభావ అప్పుడేమైతే నూరు రెట్లు మేము అక్కడ పొందుకుంటాం ప్రభావం ఓ ప్రభా మీ మహిమార్థమేనైనా దాన్ని బట్టి నీకు అన్నారేసయ్య గొప్ప దేవాలయ సత్యని గ్రహించాలని సహాయపడమని ప్రార్థిస్తామైనా మీకు అంటే ఎక్కువగా మేము దేన్ని ప్రేమించదు ప్రభావ ఆయన ఏ పని చేసినా కానీ ప్రభావ ఏ సమయంలో ప్రభా ఆ పని మేము అది నిర్వర్తించుకోవాలా ప్రభావ ఆయన మా బాధ్యతను నిర్వర్తించుకోవాలా వారి విశేషంగా ప్రభావి చెప్పిన పనులు మేము సంపూర్ణంగా సాగి ముందుకు పోవాలా ప్రభా మీరే మాకు సహాయకులు కూడా మన ప్రార్థిష్టమైన గ్రూప్ లో ఉన్న కొద్ది బ్రదర్స్ అందరిని దీవించి ఆస్వాదించండి వాకింగ్ పట్ల ఆసక్తి తెచ్చే మనకు ప్రార్థిష్టమైన గొప్పదే పని చేస్తుంది గొప్ప పని వాటి అంతా మీరు ఘన విజయం అనుగురించి మనం ప్రార్థిస్తాం వాళ్ళు ఉద్యోగ స్థలాల్లో రకరకాల ప్రాంతాలు పనిచేస్తున్నాయి ప్రభావ ఆ బిడ్డలను జీవించి ఆస్వాదించండి ప్రభావ మీ కొరకు సమర్పించుకొని ప్రాభ సంపూర్ణంగా మీరు జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తాం ఆయన గొప్ప దేవాస మాకు కళలు ప్రభుత్వం యోగ్యత కనుగ్రహించండి ప్రభావ ఎన్నో కళలు మాకు ఇచ్చిన ఇంకో ప్రభావ మా భవిష్యత్తు గురించి భవిష్యత్తులో మేము ఏ రీతిగా ప్రభావ సేవ చేయబోతున్నాం ఏ రీతిగా రక్షణ మార్గం మనుషులు రాబోతున్నారు ఆ విషయాన్ని మీరు మాకు చూపించండి ప్రభావ అయినా మాకు ఆసక్తి కలిగింది ప్రాభ అలాగే ఏ సుఖిన ప్రభావ భవిష్యత్తులో ఏం జరగబోతుందో కాబట్టి చివరి కలుంటున్నాం మాగు మాగు మాకు మాకు సూచించండి ప్రభావ ఈ లోకంలో ఏం జరగబోతుంది మా సేవా జీవితం ఎట్లా కొనసాగించబోతుందో మేము ఏ రీతి ఏది కొనసాగించుకోవాలో మీరు మాకు బయలుపరచుకోవడం ప్రాధిష్టమైన మీ ప్రార్థనలు మీరు కనిపెట్టుకోవాలి ప్రభావ ఆయన ఎస్సే నా తల్లి మీరే మాకు సహాయకులు నడిపించండి మీకు పరిశుభా నడిపి అందించండి అయినా నా దేవా నా ప్రభావ ఇంకా రాని బిడ్డలు మీరు ఆశీర్దించండి దీవించండి వాళ్ళ జీవితంలో ఫలపరితమైన జీవితం అనుగరించండి సంపూర్ణంగా సమర్పించుకొని మీ కొరకు జీవించేలానే సహాయపడమని ప్రార్థిస్తాం దేని విషయంలో భయపడుకున్నా దేని చింతించుకున్న ప్రభావ మీ జీవించే సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోమో ప్రార్థిష్టం ఒక వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపరచమని ప్రార్థిష్టం నా దేవ నా ప్రభావ ఎంతో మంది ప్రభావ మరణించినాడు ప్రభావ ఆయన కుటుంబాల నుంచి ప్రార్థిస్తున్న కుటుంబానికి ఓదార్పు దాని మీరు సమాధానం దాని ప్రభావ ఒకేమైనా ప్రభావ రక్షణ మార్గం దాని మీరు ప్రార్థిష్టం ఇంకా ఎంతో మంది చివరి దశలో కొట్టి మెట్టు నడుతున్నారైనా ప్రతి బిడని ప్రభావం దర్శించడానికి ప్రభావ మీరు మాట్లాడడానికి అనుభవించిన ప్రభావ చివరి దశగా ప్రభావ ప్రతి బిడని మీరు ఆకర్షించుకోవడం ప్రార్థిష్టమైన ప్రభావ ఎవరు కూడా మీ దగ్గర రాలేదు ప్రభావ ఆయన మీరు వాళ్ళు నశించిపోతారు ప్రభావ గొప్పగల తండ్రి కానికే గల తండ్రి ఆత్మ రచించడం మీకు ఇష్టం లేదు ప్రభావ ఆ వంద గోలు విచ్చి ఒక గొరి కోసం పరిగెత్తునారు నా దేవ నా ప్రభా నా తండ్రి ఆయన మీ ప్రేమ ఏ రీతిగా ఉంది అక్కడ మీరు చూపిస్తున్నారు నాయన కాబట్టి ప్రభా ఒక గురి కోసం అయినా మేము పరిగెత్తాలా రకరకాల ప్రాంతాలు మేము వెళ్ళాలా ప్రభావ స్వార్థ పని మేము చేయాలా ప్రభా ఓ ప్రభావ వాసం గుర్చి మేము వెళ్లాలా ప్రభావ ఆయన ఇస్తే ప్రభావ ఇంకెందుకంటే లో ఎన్నో విషయాలు మాకు బయటపరిచినారు అది ఇప్పుడు అమలు పరుస్తున్నారు ప్రభావా జీవితం ఏదైతే మన సేవ చేయడం ఎట్లా ఆరంభ కాబోతుంది కాబట్టి మీరు సిద్ధపడి ధైర్యంగా విశ్వాసంతో మేము పోవాలా దేని విషయంలో మేము భయపడుకున్న ప్రవ్వా విశ్వాసాన్ని కర్తవ్యాన్ని కొనసాగించేవారని మీ వైపు చూస్తే మేము ముందుకు సాగిపోవాలి ప్రవ్వ ఓ దేవ మేము పో మార్గం తిన ప్రభావ మీ సరళం చేయండి మీరు నూట కొడుకు నడిపించండి ఓ ప్రవ్వా ఇక మంత్ ఎండింగ్ లో ప్రభావ ఒక గాస్మ శివార్త కొరకు ప్రభావ మేము అనేక ప్రాంతాలకు ఎంత ఉండగా మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం మార్గం సరళించేయండి ప్రభావ మీకు పరిశుభాత్మడు మీకు దయచేయండి ప్రభావ మార్గం చేపించండి మీరే మాత్రం మాట్లాడిన ప్రభావ ఏ రీతికి వెళ్ళాలా ఏ రీతి ఒకరోజు సంచరించాలా ప్రభావ మీరు బయలుపరచని ప్రభావ ప్రతి బిడ్డను నూతనంగా అభిషేకించి మీరు బలపరచమని ప్రార్థిస్తాం ప్రయాణవంతలు రాక ఒక తోడున్న ప్రభావ గొప్ప విజయం అనుకరించమని అక్కడ ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రతానికి ప్రకటించబడాలి రక్షణ పొందాలా ప్రతి బిడ్డ మీతో ఆకర్షింపబడాలా ప్రభావ ఆయన మీ వాక్యం కట్టా ఆకర్షింపబడాలయనా రక్షణ మార్లకు రావాలా వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోలేనా ప్రభావ అది గొప్ప మేరకు అద్భుతాలు ఆశ్చర్యకాల మీరు అక్కడ జరిగించమని ప్రార్థిష్టం ప్రతి ఆటంకాలను కొట్టిమని ప్రార్థిష్టమైన ఆర్థిక పరిస్థితికి తిరిగి రెస్టో జీవన జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడైన అభిషేకం సేవలు బలంగా వాడుకోండి సైతాన్ని బంధకాల నుంచి ఇక్కడ విడిపించి ప్రభావ గొప్ప గొప్ప సేవకులు మా దేశం కుల ప్రభావ ఆయన సువర్త ప్రభా కోత ఎంతో విస్తారమైంది ప్రభా పని వారి చూడారు ప్రభా పని వారిని ప్రతి వారికి సేవకులు లేపండి ప్రభావ గొప్ప గొప్ప సేవకులను తీర్మానించుకుని కొన్ని రోషి గంటకి జీవించే సేవకులు నిలబెట్టండి ప్రభావిని సత్యని ప్రకటించలాగా సాయపడమని ప్రాదిష్టమైన ఆయన ఇస్తే ప్రభావ ఇంతవరకు మేము మాతో ఉన్నందుకని అన్నాళ్ళు ప్రభావ ఓ ప్రభావ విషయాలు మాతో మాట్లాడడానికి కానీ వందా ప్రభావ ఈ వాక్యం మర్చిపోకుండా ప్రభావ మా హృదయంలో మేము భద్రపరుచుకొని ఓ ప్రభావ ఈ దినవంత ప్రభావం మేము మెవరిని వేసుకోవడానికి సహాయపడండి ఓ ప్రభా మా హృదయంలో పలుకు మీరు రాసుకోవాలి మీరే మాకు సహాయకులు నడిపించి మీకు మీకు దా మీకు నూతనమైన కురుకురాన్ని గురించి నడిపించి ప్రతి ప్రతి పని వాటి మాకు విజయవాన్ని గురించి ఓ ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించి మీరు ఆ కురుకుని త్వరలో రానున్నీస్తు పరిషత్ నామమున ప్రాధిక్యం తండ్రి ఆమెన్ మన ప్రభులైన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాలకి ఒక వైరస్ బాధ్యతలకి లో వేదిక రక్షణ సమాధానం కలుగు చేయి ఆమెన్